సంసార సర్ప దృష్టి అంటే దానికి దృష్టాంతం ఏమిటంటే అన్నీ ఉంటాయి ఇల్లుంటుంది వాకిల్లు ఉంటుంది మంచి బ్యాంక్ అకౌంట్ కూడా బాగానే దృఢంగానే ఉంటుంది అన్ని భోగాలు సమకూర్చుకునే ఉంటారు కానీ మనస్సులో సుఖము శాంతి ఈ రెండూ ఉండవు ఏదో బెంగ పడుతూనే ఉంటాడు ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు లేదా కాన్ఫ్లిక్టెడ్ అయిపోతాడు ఒక కలహంలో ఉంటాడు కలహం అంటే దెబ్బలాడేసుకుంటున్నారని కాదు మొత్తానికి కాన్ఫ్లిక్ట్స్ ఉంటుంది మన మాట వాడికి పడదు వాడి మాట మనకి పడదు అంటూ ఏదో మొత్తానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఒకప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ ఈ ఘర్షణ అనేది ఎదుట వ్యక్తితోటే అక్కర్లేదు అలాంటి పరస్పర ఘర్షణ అక్కర్లే తనలో తనకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఉదాహరణకి సహస్ర గాయత్రి చేయాలని అనుకున్నాడు తెల్లవారు ధావం చేయలేక లేవలేకపోయాడు వాళ్ళు లేవలేకపోయాడు సహస్ర గాయకులు చేయలేక అశోత్రమే చేశాడు గుర్తు వచ్చినప్పుడల్లా అయ్యో సాహస్రం చేయాలనుకున్నాను అష్టోత్రమే చేశానే అయ్యో అనుకుంటాడు ఈ అయ్యో అంటే అర్థమేమిటి కాన్ఫ్లిక్ట్ ఘర్షణ కాబట్టి ఈ విధంగా మనిషి ముఖ్యంగా లౌకికులకి ఘర్షణలు ఎలాగూ ఉంటాయి ధన అర్థకామాల ప్రవృత్తిలో ఈ ఘర్షణ బాగా నిర్మాణం అవుతుంది అంతేకాకుండా ధార్మిక ప్రవృత్తిలో కూడా ఈ ఘర్షణ నిర్మాణం అవుతుంది మనం జాగ్రత్త ఈ సంసారం ఈ విషం ఇది కేవలము అర్థకామ పరాయణులైన లౌకికులను మాత్రమే కాక ధర్మాచరణ ప్రధానంగా కలిగిన వైదికులని కూడా విడిచిపెట్టదు ఈ సంసారం బలబలీయమైనది ఎనివే సో ఆ కాన్ఫ్లిక్ట్ ఘర్షణలో మనిషి జీవిస్తూ ఉంటాడు తర్వాత ప్రతి మనిషిలోనూ ఓ భయం ఉంటుంది భయం అంటే ఏదో దయ్యమో దేవతో చూసి భయపడ్డాడని అలాగే ఒక అభద్రత ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడైనా మీరు నూతన సంవత్సరం పంచాంగం వచ్చినప్పుడు జనుల ప్రవృత్తిని ఎప్పుడైనా చూశారా మీరు అందరూ పరుగులు పరుగులు తీస్తారు పంచాంగ శ్రవణం కోసం ఆ పంచాంగ శ్రవణం ఆయన చదువుతూ రాహు కుజాధిపతి సంవత్సరాధిపతి వర్షాధిపతి అంటూ ఇలాగేవో సంస్కృత సమాచారాలు ఏవో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు పైకి కమికి ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కావలసింది ఇంకా రాలేదు ఈ సంవత్సరం సస్యాధిపతి అని ఇలా ఏదో మొదలు పెడతారు ఏదో ఆయన ధోరణ ఆయన చెప్పుకుంటున్నాడు చెప్పుకొని మన మన దగ్గరికి వస్తాడు కదా ఇప్పుడు సంవత్సర ఫలములు అనేప్పటికీ అందరూ తక్కని రెడీ మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా సంవత్సర ఫలములు అనేప్పటికీ అలాగా చెవులు రిక్కించి అది వింటూ ఎందువల్లంటారు ఇదంతా కూడా శాస్త్రం మీద ప్రేమ అనుకుంటున్నారా మీరు శాస్త్రం మీద ప్రేమ అనేది అలా అనుకుంటే అదంతా విభ్రమ అంత కేవలము అభద్రత మనిషి రాగద్వేషముల చేతను ప్రేరితుడై అభద్రతా భావంలో పడిపోతాడు సో భవిష్యత్తు గురించి ఒక ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉంటాడు తన యొక్క సౌఖ్యాన్ని గురించి అభద్రత ఉంటుంది తర్వాత తను ప్రేమించేటువంటి నియర్ అండ్ డియర్ వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి అభద్రత ఉంటుంది ఈ విధంగా అభద్రతా భావనలో మనిషి జీవిస్తూ ఉంటాడు ఇదో ఇవన్నీ కలిపి అంటే ఎన్ని చెప్పాను మూడు చెప్పాను ఒక రకమైన అసంతోషము అన్హాపీనెస్ తర్వాత ఏమో ఇన్సెక్యూరిటీ అభద్రత కాన్ఫ్లిక్ట్ ఘర్షణ ఈ పైకి చాలా రెస్పెక్టబుల్గా కనబడతాడు కానీ ఈ మూడింటితోటి హృదయంలో సతమతమవుతూ ఉంటాడు దీని పేరే సంసారము మీకు సంసారము అనే పదానికి ఒక క్లుప్తమైన వివరణ మీ ముందు ఉంచున్నాను ఇదే సంసారాన్ని ఇంకొంచెం విస్తారంగా కూడా వర్ణించే అవకాశం ఉన్నది కానీ ప్రస్తుతానికి ఇది ఈ సంసారము ఇది అంతట సమానమే దీన్ని హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ ద సేమ్ ఎవ్రీ వేర్ ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉంది హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవ అంతఃప్రవృత్తి సర్వత్రా సమానం భారతదేశంలో హ్యూమన్ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో మీరు రష్యా వెళ్ళినా అదే ఉంటుంది బ్రిటన్ వెళ్ళినా అదే ఉంటుంది అమెరికా వెళ్ళినా అదే ఉంటుంది సౌత్ అమెరికా వెళ్ళినా అదే ఉంటుంది ఎందుకంటే బాహ్యంగా ఈ దేశాలన్నింటిలో ప్రాచ్య పాశ్చాత్య ఎక్సట్రా వీటిల్లో బాహ్యమైనటువంటి వేషము ఆ వేషధారణ జుట్టు కట్టు గొట్టు ఇవన్నీ కూడా భిన్నంగా ఉంటాయి తినే ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి తర్వాత కల్చర్లు రెలిజియన్లు అన్నీ భిన్నంగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా బాహ్యంలే ఇవన్నీ బా కూడా బాహ్యమే మానసిక స్థితిలోనే ఉంటుంది తప్ప మరొకటి కాదు మీకు ఈ బాహ్యపు అంటే సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని మీరు కొంత పెనిట్రేట్ చేసి కొంచెం లోతుకి వెళ్తే మీకు అక్కడ హ్యూమన్ కాన్షియస్నెస్ దర్శదపలుస్తుంది ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే అన్హాపీనెస్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్సెక్యూరిటీ ఇవే ఉంటాయి అమెరికా వెళ్ళినా అదే హ్యూమన్ కాన్షియస్నెస్ ఉంటుంది అంచేతనే హ్యూమానిటీ హ్యూమన్ కాన్షియస్నెస్ దృష్ట్యా చూసినా ఒకటే లేదా అంతర్యామి సకల మానవుల ఎందు సకల ప్రాణుల ఎందు ఒకే అంతర్యామి ఒకే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అనే దృష్ట్యా చూసినా కూడా మన అందరం ఒక్కటే ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈ విధంగా దుఃఖపూర్ణమై ఉండుట దీనిని గమనించే పతంజలి మహర్షి సర్వం దుఃఖం వివేకిన అని శ్రీకృష్ణుడు దీన్ని గమనించే సో దుఃఖాలయం అశాశ్వతం అని అన్నాడు శ్రీకృష్ణుడు మాట ఉన్నాడు వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ సో ప్రాప్య ప్రాప్య దుఃఖాలయం అశాశ్వతం ప్రాప్య మాం భజ అని ఆ శ్లోకం నేను పూర్తిగా మీకు చెప్పలేదు చూడు నువ్వు ఈ అశాశ్వతమైన దుఃఖ నిలయమైన సంసారంలో పడి ఉన్నావు నువ్వు నువ్వు చేయాల్సింది ఒకటే పని మాం భజ నన్ను భజించుట తప్ప సంసారంలో ఇది చేయాల్సిందేం లేదా దుఃఖాల ఏముంది దాంట్లో ఇంకా మీరేం చేస్తారు మాం భజ అని అంటారు సో తర్వాత భగవాన్ బుద్ధుడేమన్నాడు సర్వం దుఃఖం అన్నాడు సర్వం దుఃఖం అన్నాడంటే బుద్ధుని యొక్క బోధ యొక్క రహస్యం తెలియకుండా చాలామంది ఏమంటారంటే ఏటండి బోళతో సుఖం ఉంది అంతా దుఃఖం ఏంటన్నాడు ఏమిటంటారు అయా సూపర్ఫిషియల్ గా ఉండే సుఖ దుఃఖాల గురించి ఆయన అంటలేదండి ద ఫండమెంటల్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఈజ్ ఏ ఫ్లిక్ దానికి చిత్త ఈ క్లిష్టము క్లేశములతో నిండి ఉన్నది మానవుడు సంసార సత్వ దృష్టుడై ఉంటాడు దీన్ని దీన్ని క్రిస్టియన్ మిస్క్రిసిజంలో దీన్నే ఒరిజినల్ సిన్ అని వర్ణించారు వాళ్ళు మిస్క్రిసిజంలో న్ మిషనరీస్ చెప్పే స్టోరీలు కాదు క్రిస్టియన్ మిస్టిక్స్ అలా వర్ణించారు సెయింట్ పాల్ మొదలైన మిస్టేక్స్ కాబట్టి ఈ మహాత్ములు అందరూ కూడా ఈ హ్యూమన్ కండిషన్ ఈజ్ ఫండమెంటల్లీ ఎఫ్లిక్టెడ్ అనే సత్యాన్ని గుర్తించినటువంటి విషయం దీనికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు దీన్ని హేతువుతో సహా దీనికి బంధము సంసార బంధము అని దాని హేతు ఏమిటి వాటి కాజ్ భగవాన్ బుద్ధుడు చెప్పిన సూత్రంలో కూడా సర్వం దుఃఖం మొదటిది రెండవది దుఃఖస్య కారణం అస్తి ఆ దుఃఖానికి హేతు అని అలా చెప్పాడు అలాగే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే లోకోయం కర్మబంధన ఈ మానవుడు బంధంలో ఉన్నాడు బంధహేతు ఏమిటో తెలిసిన కర్మయే బంధహేతువు కర్మ యొక్క గుప్పిట్లో చిక్కుకొని ఉన్నాడు కర్మ అంటే అర్థం ఆ పదాన్ని లాక్షణికంగా కర్మఫలము అనే సెన్స్లో కూడా వాడతారు వాడు దుఃఖాన్ని పొందుతుంటే వాడి కర్మ బాగులేదని అంటారు అంటే వాడి కర్మఫలం బాగులేదని అర్థం దానికి సుఖపడుతుంటే వాడి కర్మ బాగుందండి అంటారు అంటే కర్మఫలము బాగుంది అని అర్థం అలా వాడతారు పద ప్రయోగం వచ్చింది లక్షణ అంటారు సో అదేవిధంగా కర్మ బంధనము కర్మ బంధిస్తుందంటే కర్మఫలములు బంధిస్తాయి కర్మఫలములు రెండు సుఖము దుఃఖం మానవుని యొక్క బంధం ఏమిటో తెలుసునండి సుఖ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు బంధం అంటే కేవలము దుఃఖమైన మీరు అనుకోద్దు పొద్దున్న సుఖం మధ్యాహ్నం దుఃఖం రాత్రి ఎప్పటికీ మళ్ళీ సుఖం ఒక ఒక సామెత ఒకటి ఉంది ఒక మహాత్మును అడిగాడు ఈ భారతదేశంలో సంతానాన్ని కన్న సందర్భంలో కుమార్తె వివాహం చేసి అల్లుడికి అత్తవారింటికి పంపిస్తే నేను కృతార్థనవుతానని తల్లిదండ్రులు అలా అనుకుంటాను ఒక ప్రశ్న ఏంటంటే కుమార్తె వివాహం చేసిన వాడు సుఖంగా ఉంటాడా వివాహం చేసిన తరువాత సుఖంగా ఉంటాడా చేయడానికి ముందు సుఖంగా ఉంటాడా అంటే సమాధానం ఏమిటంటే చేసిన ముందు సుఖంగానూ ఉండడు చేసిన తరువాత కూడా సుఖంగా ఉండడు ఎందుకంటే బంధము సుఖంగా ఉండనివ్వడు వివాహం చేసినప్పుడు ఏదో రెండు రోజులు మూడు రోజులు ఓ నవ్వుఖం పెట్టుకుని ఉంటాడు అమ్మాయి ఆ నవ్వు లోపల బోళ్ళు దుఃఖం దాగి ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు పెంచిన అమ్మాయిని పంపించేస్తున్నాడు అదో దుఃఖం ఉంటుంది పీజ్యంతే గృహిణ కథన్ను తనయా విశేష దుఃఖైన నవైహే అని కాళిదాసు అంటాడు మహాశాపం పలంలో కాబట్టి ఆ దుఃఖం ఉంటుంది వియోగ దుఃఖం ఉంటుంది అంతకంటే దుఃఖం వీడి ఇంత కట్నం పోసి వీడికి ఇచ్చేవి అమ్మాయిని వీడు సరిపోని ఓ శంక ఇన్సెక్యూరిటీ ఉంటుంది తర్వాత వియంపులు వాళ్ళు సరిగ్గా పరిగణ చేశారని చేయలేదని కాన్ఫ్లిక్ట్స్ అప్పుడే బిగినైపోయి ఉంటుంది ఆ దుఃఖం ఉంటుంది ఇవన్నీ కాకుండా ఈ అమ్మాయి అక్కడ సుఖంగా ఉండాలేదా అనేటువంటి శంకతోటి వీళ్ళు దుఃఖంతో ఉంటాడు మొత్తానికి మానవ జీవితం ఉంటుందంటే ఆ దుఃఖము యొక్క అంచున బుఖముతో ఉంటాడు దుఃఖము దుఃఖము అనే ఆ సముద్రానికి అంచున గుర్తుతో ఉంటాడు ఆ అంచులో ఉన్నప్పుడు సుఖం అనిపిస్తుంది ఆ అంచుల నుంచి దాంట్లో జారిపోతే ఇంక దుఃఖం మళ్ళీ పైకి వస్తే సుఖం ఈ విధంగా సంసార బంధంలో ఉంటాం మనం కర్మ బంధన దీనికి కర్మ హేతు మనం చేసిన కర్మే ఈ సుఖ దుఃఖముల రూపంగా మనల్ని బంధిస్తూ ఉంటుంది శుభ కర్మ చేస్తే సుఖము అశుభ కర్మ చేస్తే దుఃఖము ఆ విధంగా మనము బంధింపబడతాము అయితే దీంట్లో ఈ మీమాంసలో రెండు లెవెల్స్ ఉన్నాయి ధర్మము అని ఒకటి ఉన్నది ధర్మశాస్త్రం లెవెల్ ఒకటి ఉన్నది ధర్మశాస్త్రం లెవెల్లో ధర్మశాస్త్రం వాళ్ళు ధర్మాన్ని గురించి చెప్తారే కానీ ధర్మం కాంటే కూడా పరమ ధర్మం అనికొకటి ఉంది అని వాళ్ళు చెప్పను కూడా చెప్పరు బహుశా ఎందుకు చెప్పడంటే వీడికి అక్కర్ లెవెలే వీడికి ధర్మం చాలనే ఉద్దేశంతో ఎదుటివాడి అన్నుండేటువంటి ఒక చులకన భావన చేత చెప్పకపోవచ్చు లేకపోతే వాడికి అధికారం లేదనే భావన చేత చెప్పకపోవచ్చు లేదా వారికే స్వయంగా తెలియక కూడా చెప్పకపోవచ్చు ధర్మము పరమ ధర్మము అనుకుంటాయి సో అయం హి పరమో ధర్మ యద్గేన యద్గేన ఆత్మదర్శనం అని యాజ్ఞవల్చ స్మృతిలో ఇది పరమ ధర్మము అన్నాడు ధర్మము అంటే ఏమిటి మామూలుగా మీరు పుణ్యకర్మ చేసుకోవట చేసుకుంటా శాస్త్రము చేత విధించబడినటువంటి కర్మను అనుష్ఠించుట శాస్త్ర నిషిధమైన కర్మలను దూరముగా పెట్టుట ఇది ధర్మము రెండు అంశాలు విధి నిషేధాలకు అనురూపంగా మనం ప్రవర్తిల్ట అది ధర్మము కా కానీ అక్కడ తైపోలేదు పరమధర్మము అనో ఒకటి అయం హి పరమో ధర్మ యోగేన ఆత్మదర్శనం ఈ శ్లోకంలో ఆ పరమధర్మాన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ధర్మంలో మీకు దుఃఖాన్ని తగ్గించుకుని సుఖాన్ని పెంచుకునే ఉపాయం ధర్మం చెప్తుంది శుభకర్మలను చేసి అశుభ కర్మలను పరిహరించే విధంగా ధర్మము మనకి బోధిస్తుంది కానీ పరమధర్మం అలా కాదు పరమధర్మము సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూప నిష్టని బోధిస్తుంది తర్వాత దానికి చేరుకునే మార్గంలో ఉపాయంగా శుభ అశుభ కర్మల రెండింటికి అతీతంగా మనం ఎలా వెళ్ళగలుగుతాము అనే విధంగా పరమధర్మం బోధిస్తుంది ఈ సందర్భంలో ఈ శ్లోకం సందర్భంలో నేను ఒక ఒక ప్రిన్సిపల్ మీకు చెప్పాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పే ఉంటాను అనేక పర్యాయాలు మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందంటే నాకు సుఖం కావాలి దుఃఖం వద్దు లౌకికుడు అలా ఉంటాడు వైదికుడు ఎలా ఉంటాడు వైదికుడు ఈ సుఖానుభవాన్ని వాయ పోస్ట్పోన్ చేసుకుంటాడు అది స్వర్గంలో పడేసాడు దాన్ని తీసుకెళ్ళి అది ఇంకా మనం బ్రతుకున్నప్పుడు సుఖం అక్కర్లా అది వైదికుల్లో ఉండే విశిష్టత ఏమిటంటే బ్రతికున్నంతకాలం సుఖాన్ని కోరడం మరణించిన తరువాతే అసలైన బ్రతుకు ప్రారంభం అవుతుందని అది వైదికుని యొక్క దృష్టికోణం ఇప్పుడున్న బ్రతుకు సరే దీని గురించి మీరు చేయాల్సిందే దీంట్లో పెద్ద లేదు దీన్ని ఆ వైదిక కర్మలను కార్యక్లేషంతో కూడి ఉన్నవియే అయినా వైదిక కర్మలను మీరు శ్రద్ధగా ఓపిక్గా తపస్సుగా అనుష్ఠించుకుంటూ పోవడమే అందుకోసమే వచ్చింది ఈ బతుకు ఈ జీవనం అందుకోసమే ఉన్నది దీన్ని అసలు బ్రతికున్నందుకుగాను కర్మ జీవనం చెప్పారు వాళ్ళు జీవనాది నిమిత్తం కర్మలను విధించారు కుర్మల్ నేవేహ కర్మాన్ని దిజి విషేచ్చదం సమా అది విధి ఎందుకు నేను కర్మను ఎందుకు చేయాలంటే నువ్వు బతుకున్నావా లేవా అవును బతుకున్నా కాబట్టి చే కర్మ అంతే కాబట్టి బ్రతుకు ఉండాలి కాబట్టి కర్మలు చేస్తే అంత భోగం ఎప్పుడంటే మరణించిన తర్వాత వస్తుంది భోగం స్వర్గం అదృష్టం అంచేతనే వైదికుని యొక్క దృష్టికోణంలో అసలైన బ్రతుకు మరణించిన తర్వాత శురు అవుతుంది అంతవరకు అసలైన బ్రతుకు కాదు క్లేషలతో కూడిన బ్రతుకే కానీ మొత్తానికి లౌకికుడైతే ఇహము నుండే సుఖమును కోరి దుఃఖాన్ని పరిహరించే ప్రయత్నం చేస్తాడు వైదికుడైతే ఇహంలో సుఖాన్ని కోరకుండా ఈ దేహత్యాగం అయిన తర్వాత నాకు మహాసుఖం నా కోసం వేచి ఉన్నది అని ఆ సుఖం కోసం ఇంకా ఆ సుఖాన్ని పొందిస్తే దుఃఖాన్ని మనం దూరంగా పెట్టినట్టు అయిపోతుందని అదే ప్రవృత్తితో వైదికుడు కూడా ప్రవర్తిస్తాడు కాబట్టి లౌకికుడికి వైదికుడికి ద మెథడ్లో కొంత డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ అంతఃకరణ ప్రవృత్తి సమానం ఆ ప్రవృత్తి యొక్క స్వరూపం ఏమంటే సుఖ ప్రాప్తి ఇచ్చ దుఃఖ పరిహిహీర్ష శంకరులు బాగా వర్ణిస్తారు ఇవన్నీ ఆయా సందర్భాలలో సుఖమును పరిహరించుట దూరముగా పెట్టుట ఆ దుఃఖమును సుఖమును పొందుతా ఇక్కడా లేకపోతే అక్కడ అనేదే తేడా తప్ప మొత్తానికి ప్రవృత్తి ఒకటే అంతఃకరణ ప్రవృత్తి సమానం సో సుఖప్రాప్తి దుఃఖ పరిహారము సుఖప్రాప్తికి అనుకూలించే కర్మ శుభ కర్మ మనకు కావాలి దుఃఖ పరిహారానికి దుఃఖాన్ని ఇచ్చేటువంటి కర్మ అశుభ కర్మ అది మనకి వద్దు కాబట్టి మొత్తానికి ఏ రకంగా ట్రాన్స్లేట్ అవుతుంది అది అంటారు సుఖం కావాలి దుఃఖం వద్దు అంటే శుభ కర్మ కావాలి అశుభ కర్మ వద్దు అలా ట్రాన్స్లేట్ అవుతుంది అయితే ఇది మామూలుగా ధర్మశాస్త్ర సందర్భంలోనూ స్థూలంగాను చూడ్డానికి బాగుంది కదా ఇప్పుడు ఎవరినైనా అడగండి మీరు సుఖం కావాలి దుఃఖం అక్కర్లేదంటే అవునండి అదే కదా మరి కావాల్సిందే ఇంకా అంతకంటే వేరే ఏముంటుంది అని అంటారు లోకంలోకి వెళ్ళినా అదే అంటారు మామూలు ధర్మశాస్త్ర సందర్భంలో కూడా అదే అంటారు ఒక రిలీజియస్ కాంటెక్ట్లో కూడా అలాగే ప్రవర్తిస్తారు మనం శుభకర్మలు చేసుకోవాలి అశుభకర్మల్ని దూరంగా పెట్టాలి అనే ప్రవర్తిస్తారు ఇది ధర్మము అయితే పరమధర్మం అనేది ఒకట అయం హి పరమో ధర్మ యద్గేన ఆత్మదర్శనం ఈ పరమధర్మం ఏమిటంటే ఆత్మసాక్షాత్కారమే పరమధర్మము ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది అనాత్మ నిరాకరణం ద్వారా మాత్రమే ఆత్మసాక్షాత్కారము సిద్ధిస్తుంది అనాత్మని నిరాకరించాలి అర్థాత ఆ దేశం నేతి నేతి సో ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అంటే భోక్తృత్వం లేదు కనుక ఆత్మయందు సుఖము లేదు దుఃఖము లేదు ఆత్మయందు కర్తృత్వం లేదు కనుక ఆత్మయందు శుభము లేదు అశుభము లేదు కర్తృత్వం ఉంటే కర్మ ఉంటుంది కర్మ ఉంటే శుభమైనా అవుతుంది అశుభమైన అవుతుంది భోక్తృత్వం ఉంటే భోగం ఉంటుంది భోగం ఉంటే సుఖమైనా అవుతుంది దుఃఖమైనా అవుతుంది కానీ ఆత్మస్వరూపంలో సుఖం లేదు దుఃఖం లేదు శుభం లేదు అశుభం లేదు ఇప్పుడు దీపం వెలుగుతుందండి సుఖమా దుఃఖమా అది ఆ దీపంలో కూర్చున్న వాళ్ళందరూ సుఖిస్తున్నారు దీపానికి సుఖమా లేదు ఆ దీపంలో కూర్చున్న వాళ్ళు దుఃఖిస్తున్నారు మామూలుగా పెళ్ళి అయిందనుకోండి ఏం చేస్తారు టెంట్ హౌస్ వాడికి సామాన్లు తెప్పిస్తారు ఆ టెంట్లు వేసేసుకుని దీపాలు వెలిగించేసి రోడ్డుకు అడ్డంగాను అక్కడ కూర్చుని పెళ్లి ప్రారంలు అంతా భోగాలని అనుభవిస్తారు సపోజ్ ఎవరైనా పోయేదనుకోండి అప్పుడు ఎక్కడికి వెళ్తారు టెంట్ హౌస్కే వెళ్తారు టెంట్ హౌస్ సామాన్ తెచ్చేసుకుని రోడ్డు అడ్డంగా టెంట్ వేసేసి అక్కడ కూర్చుని దుఃఖిస్తూ ఉంటారు అంటే దీపం వెలుగులోనే సుఖమైన దుఃఖమైన ఆ దీపానికి ఆ టెంట్ హౌస్ దీపాన్ని అడగండి వెళ్ళి టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర బల్బులు ఇస్తారు కదా అద్దెకి ఓ దీపమా వెళ్ళి శుభ దుఃఖాలని కొన్ని ఏమని అడగండి ఆ దీపం అనిపిస్తుంది నాకు ఈ శుభ దుఃఖాలకి నేను అతీతంగా ఉంటానయా వెళ్ళాడా అని చెప్తుంది తర్వాత టెంట్ హౌస్ వేసి అక్కడ అశుభకర్మలు చేస్తారు టెంట్ హౌస్ టెంట్ వేసి టెంట్ ఏదో పేగరాడము అయితే టావులు కాగి పార్టీకి వస్తారు టెంట్ వేసి లేకపోతే టెంట్ వేసి కీర్తన ఏదో భగవన్నామ సంకీర్తన ఏదో చేస్తారు ఇప్పుడు ఆ దీపాలకి అశుభమాశుభమా శుభం లేదు అశుభం లేదు ఎప్పుడు కూడా ఆత్మ చైతన్య ప్రకాశములకు దృష్టాంతం ప్రకాశము శుభ దుఃఖములకు శుభాశుభములకు అతీతంగా ఉంటుంది కానీ శుభ దుఃఖాలని శుభాశుభాలని ప్రకాశింపజేస్తూ ఇమనెంట్ అట్ ది సేమ్ టైం ట్రాన్సెండెంట్ అలా ఉంటుంది ఆ దీప ప్రకాశం ఆత్మ చైతన్య ప్రకాశం కూడా తిదియే ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర దగ్గరికి వెళ్ళారనుకోండి ఓ ధర్మశాస్త్రమా నాకు ఉపదేశించుము అని మీరు అడిగారనుకోండి అప్పుడు ధర్మశాస్త్రం ఎవరు ఉపదేశిస్తుందో తెలిసినా మీకు సుఖం కావాలి దుఃఖం వద్దు అని ఉపదేశిస్తుంది తర్వాత అది నీ గోల్ అవ్వాలి అది నీ లక్ష్యము ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నీవు శుభకర్మను చేయాలి అశుభకర్మని దూరంగా పెట్టాలి ఇది మొత్తం ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం అంత అంతే దాని స్థానం అలాగే కానీ భగవద్గీత ధర్మశాస్త్ర గ్రంథం కాదు భగవద్గీత పరమధర్మశాస్త్ర గ్రంథం పరమధర్మానికి చెందిన గ్రంథం ఇక్కడ మాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనుకున్న వాళ్ళకి గీత ఉపకరించదు మీరు సుఖము దుఃఖము రెండింటికీ అతీతమైన ఆ శాంతి ఆత్మనిష్ట జీవన్ముక్తి మాకు కావాలి అసలు అలాంటిది ఒకటి ఉందని ముందు గ్రహించాలి తెలుసుకోవాలి ఉందని తెలుసుకుని అది నాకు కావాలి అనే ఒక ఉత్కంఠ కలగాలి ఒక పెద్ద ఆకాంక్ష వీడికి కలగాలి దానికి ముమ్ముక్ష పేరు అప్పుడు వాడు భగవద్గీతను ఆశ్రయిస్తే భగవద్గీత మోక్ష శాస్త్రం కనుక వాడికి ఈ సుఖదుఖముల యొక్క బంధం నుంచి బయటికి పోవడానికి ఉపాయాన్ని బోధిస్తుంది ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే అలా ఉండదు వ్యవస్థ మీకు సుఖమే కావాలి దుఃఖం వద్దు ఆ సుఖాన్ని పొందడానికి శుభకర్మ చేస్తూ ఆ శుభకర్మను దూరంగా పెట్టు అని అంటే ద్వంద్వం ఉంటుంది అక్కడ ద్వంద్వం సుఖ దుఃఖములను ఒక ద్వంద్వం ఆ ద్వంద్వంలో ఒకటి కావాలి రెండవ దొద్దు శుభ అశుభములనే ద్వంద్వం ఆ ద్వంద్వంలో ఒకటి కావాలి రెండో చూద్దు ఇది ధర్మశాస్త్ర ప్రవృత్తి పరమధర్మము యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే శుభ అశుభములు రెండింటికి అతీతమైన ఆత్మతత్వముందు నిలిచి ఉండుత సుఖ దుఃఖములకు అతీతమైన ఆత్మతత్వమును తెలియట ఇది పరమధర్మము యొక్క ప్రవృత్తి ఈ శ్లోకం పరమధర్మాన్ని బోధిస్తోంది అంచేతనే భగవద్గీత శ్లోకాలు చాలా నిర్దూరంగా ఉంటాయి శ్రీకృష్ణుడు నీకు అశుభం నుంచి విముక్తి కలిగి నీకు శుభం మీద శుభమే కలుగుతుంది అని అందం ఎక్కడా అన్నాడు పైగా ఏమంటాడంటే నీకు శుభమో అశుభమో రెండింటి నుంచి విముక్తి కలుగుతుంది అంటాడు అంటే వీడంటాడు నాకు రెండు విముక్తి వద్దాయా నాకు అశుభ విముక్తే కావాలి శుభం నాకు అయితే ఇంకో చోటుకు పోదు ఎక్కడొద్దు గీత నీకు సందర్భం కాదు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి రెండు ఉండాలండి ఏదాంత విద్యార్థులకు రెండు ఉండాలి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ఛారిటీ ఇన్ యాక్షన్ యాక్షన్లో ఛారిటీ ఉండాలి అంటే సర్వసమర్పణాభావం ఉండాలి అండర్స్టాండింగ్లో క్లారిటీ ఉండాలి వివేకం ఉండాలి శంకర భాష్యం యొక్క మూర్ధన్యమైన లక్షణం ఏమిటంటే వివేకం క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్ కాబట్టి అయితే మీరు ప్రశ్నించవచ్చు అదేమిటండి సుఖ దుఃఖాలు రెండింటినీ వదిలిపెట్టేదేమిటి సుఖాన్ని పట్టుకునే దుఃఖాన్ని వదిలిపెట్టాలి కానీ శుభ అశుభాలని రెండింటినీ వదిలిపెట్టేదేమిటి శుభాన్ని పట్టుకునే అశుభాన్ని విడిచిపెట్టాలి కర్మ విషయంలోనూ అంతే జ్యోతిషీ దగ్గరికి వెళ్ళారనుకోండి చూడు ఈ కాలములను నువ్వు విడిచిపెట్టాలి అని లిస్ట్ ఇస్తాడు ఆ లిస్ట్ ఏమిటంటే వర్జ్యం దుర్ముహూర్తం గండకాలము రాహుకాలము ఇంకా ఏమో ఉంటాయి నాకు నాలుగు పేర్లు గుర్తుకొచ్చాయి ఈ నాలుగు మినహాయించి మిగతా టైంలో నువ్వు పని చేసుకోవాలని చెప్తాడు ఈ నాలుగు మినహాయించి ఇంకా ఏం టైం మిగతా నిద్రపోయి టైం మిగుంటుంది లేకపోతే రాత్రి రెండు గంటలకి పెట్టుకోవాలి ముహూర్తం అంచేతనే ముహూర్తాలు అన్ని అలాగే ఉంటాయి రాత్రి రెండు గంటలకి పెడతారు ముహూర్తం రెండు గంటలకి వెళ్ళేమిటండి చక్కగా పదింటిగో తొమ్మిదింటిగో ఉదయం పెళ్లి చేసుకుంటే పన్నెండింటికి జస్టులు భోజనం చేసి వాళ్ళు వాళ్ళు వెళ్తారు సరే రెండింటికి పెళ్లి ఏంటండి శుభ అశుభ ఇప్పుడు నాలాటి వేదాంతి ఉన్నాను ఇప్పుడు నేను నన్ను వేదాంతిగా డిక్లేర్ చేసుకుంటున్నాను చూడప్ప మేము శుభాన్ని అశుభాన్ని రెండింటినీ వదిలిపెట్టేసాం వజ్రం దుర్ముహూర్తం అది వదిలిపెట్టేస్తాం రొంగిపెట్టిస్తాను ఇంకా కాలంలో శుభ అశుభ రెండూ లేవు దేశంలో శుభ అశుభ రెండూ లేవు ఒకసారి దేవాలయంలో కనపడతాను ఇంకోసారి కళ్ళు కాంపౌండ్లో కనపడతాను నేను నాకు శుభ అశుభ రెండూ లేవు స్వామి దయానంద సరస్వతి ఫౌండర్ సమాజం ఆయన భోజనం చేస్తున్నారు ఎవరో భిక్షకి పిలిచాడు భిక్షకు పిలిచిన వాడి దగ్గరికి వెళ్ళి భోజనం చేయకపోతే మరి ఇంకెక్కడికి వెళ్తారు ఫలానావాది దగ్గరే భో బ్రాహ్మణ గృహంలోనే భోజనం చేయాలంటే మరి బ్రాహ్మణులు ఇన్వైట్ చేయకపోతే ఇంటికి వీడు ఏం చేస్తాడు భిక్ష అనుకోవాలి బ్రాహ్మణుడు కానివాడు భిక్షకు పిలిచాడు అనుకోండి ఆ భిక్షకు పిలిచిన వాడిని ఎద్దనాలి పిలవని వాడిని అరే పిలవరా పిలవరా అని బ్రతిని వెళ్ళాడ స్వామి దేవానంద సరస్వతి భిక్ష చేస్తున్నారు భిక్ష చేస్తుంటే ఆయన సన్యాసి కదా ఒక భక్తుడొచ్చి మహాత్మాజీ మీరు మీరు ఏ రొట్టె తింటున్నాడు ఉత్తర హిందుస్థాన్లో రొట్టె తింటారు కదా రొట్టె తింటుంటే మీరు బార్బర్స్ రోటీ తింటున్నారు నాయి కా రోటీ కారహే హే బార్బర్ అతను అంటే మంగలి మంగలి యొక్క రొట్టెని తింటున్నారు అని ఆయన మహాపరాధం అయిపోతుందన్నట్టుగా చెప్పాడు ఆయనతో అప్పుడు ఆయన చెప్పారు చూడు నేను బార్బర్స్ నాయి కా రోటీని ఖారహాము గేహూకా రోటీ ఖారహాము నేను బార్బర్స్ రొటీ తింటాం లేదురా గోధుమ రొట్టె తింటున్నాను అని ఇంకా పైగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు బార్బర్ని పట్టుకుని వాళ్ళని చిక్క కొట్టేసి తుమ్మేసి చేసి తింటే అది బార్బర్స్ రోటీ అవుతుంది గోధుమల్ని పట్టుకుని తుమ్మేసి దంచేసి పౌడర్ చేసి రొట్టె చేసి తింటే అది గేహూక రొటీ అవుతుంది నేను అది తింటున్నాను బార్బర్స్ రొటీ తింటలేదు నేను చెప్పాడా ఆయన శుభ అశుభం రెండింటికీ అతీతంగా వెళ్ళిపోయాడు కొంతమంది శుభ అశుభాలనే పట్టుకునేందుకు రేలాడుతున్నవారు వేలాడుతున్నారు పరమ ధర్మంలో ఆయన ఉన్నాడు ధర్మంలో మీరున్నారు కాబట్టి ఈ శ్లోకం చాలా విలక్షణమైన శ్లోకం భగవద్గీతలో మీకు ధర్మముని చెప్పరు పరమ ధర్మాన్నే చెప్తారు ఒకేంత ధర్మాన్ని ప్రక్కనబెట్టు అని చెప్పే సందర్భాలు కూడా కనపడతాయి ధర్మాన్ని పరమధర్మమునకు చేరుకునే ఉపాయంగా మార్చుకుని వాడుకో దాని పేరే కర్మయోగం అంతేగాని ధర్మాన్ని సుఖదు ఆ అన్వేషణలో నువ్వు నువ్వు బంధింపబడతావు శుభకర్మ కూడా బంధిస్తుంది అశుభకర్మయే కాదు శుభకర్మ కూడా బంధిస్తుంది ఎలా బంధిస్తుందో చెప్తాను వీడు శ్రీకామహ జుహుయాత్ ఏదో ఉంది శ్రీకామ గు జుహుయాత్ శ్రీకాముడు అంటే సంపద కావాలని కోరుకునేవాడు ఏతై పంచదశి ఋగ్వి జుహుయాత్ అనేదో ఉంది వాక్యం ఈ శ్రీ సూక్తానికి పదిహేను ఈ పదిహేను రుక్కులతోటి హోమమును చేయవలెను వాడు హోమం చేశాడు వాడికి సంపద లభించింది ఈ సంపద అది బంధిస్తుందా బంధించుదా మీరు చెప్పండి బంధిస్తుంది సంపద బంధిస్తుంది ఏమంటే ఇంకోడు శ్రీ అర్చన చేయలేదు వాడు దరిద్రుడిగా ఉన్నాడు దారిద్ర్యం అది బంధిస్తుంది పార్వర్తీ కూడా బంధిస్తుంది ఇప్పుడు మేము అన్ని విడిపెట్టేసాం ఇప్పుడు ఏది లేదు కనీసం కారులో లిఫ్ట్ కూడా ఇవ్వడు సరైన భోజనం కూడా ఎవడు పెట్టడం అంటే బంధమే కాదు మరి అన్ని అది వల్ల కాబట్టి శుభము బంధిస్తుంది అశుభము బంధిస్తుంది శుభము బంగారు సంఖ్యల అశుభము హినుప సంఖ్య సౌదీ అరేబియాలో మరణశిక్ష వేసినప్పుడు సామాన్య జనుడికైతే మామూలు స్టీల్తో తయారు చేసిన కత్తితో బిహెడ్ చేస్తారు కత్తితో తల నరుకుతారు మరణశిక్షని ఓపెన్ గా పబ్లిక్ స్క్వేర్ లో అమలు చేస్తారు ఇంకా అక్కడ సౌదీ అరేబియా ఇత్యాది కొన్ని దేశాల్లో ఆ మెడివల్ పీరియడ్ మెడ్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు ఇప్పటికీ కానీ రాజకుటుంబానికి చెందిన వాడికి మనం శిక్ష పడితే అసలు పన్నే పడదు ఒకవేళ పడితే ఎందుకంటే రాజకుటుంబానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసిన ఓ మంది ఉంటారు ఆ మహారాజుకి రెండు మంది భార్యలో ఎంతమంది ఉంటారు వాడికి తెలిసి తెలియక చాలా సంతానం ఉంటారు ఆ సంతానానికి సంతానం సంతానానికి సంతానం పదివేల మంది ఉంటారు రాజకుటుంబానికి చెందిన వాళ్ళుగా ముద్రపడ్డవాడు వాళ్ళలో ఎవడో మద్దర చేస్తాడు జడ్జి వాడికి మరణశిక్ష విధిస్తాడు వీడు రాజకుటుంబానికి చెందినవాడు కనుక స్టీల్ ఖర్చుతో నరకరు బంగారు ఖర్చుతో తల నరపుతారు వాటి డిఫరెన్స్ ఇట్ శుభకర్మ అశుభకర్మ అలాంటివి శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై హే అర్జున నీవు శుభ అశుభ రెండు కర్మల యొక్క బంధము నుంచి నీవు విముక్తుడము కావాలి దానికి ఇదే ఉపాయము నేను మీకు ప్రాక్టికల్గా చెప్పమంటే కొన్ని ప్రాక్టికల్ హింట్స్ చెప్తా చూడండి ఒకప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళేప్పుడు శకునం చూసి వెళ్ళివచ్చు శకునంలో శుభ శకునము అశుభ శకునము అని రెండు ఉంటాయి బ్రాహ్మణుడు ఒంటి బ్రాహ్మణుడు వస్తూ ఉంటే అది అశుభ శకునం ఏమండి శుభ శకునం పిండి వస్తే అశుభ శకునం కుక్క వస్తే శుభ శకునం షావుకారు వస్తే శుభ శకునం ఇలా ఎవో రకరకాలు నేను ఒకప్పుడు ముందు మనం మనం వీధిలోకి వెళ్ళకూడదు ముందు ఒకటి పంపించాలి బట్వాడా అదే శకునం ఏమొస్తుందో చూడరా అని వాడు వెళ్ళకండి నిలబడతాడు ఆ సౌకర్యాలు ఏమో కరబడుతున్నాయి మంచి శకునం వస్తుందండి మీరు గబవ పెట్టే సంచు ఈ రంగులు ఎయట్లో ఇంకా ఉన్నాయి శుభ శుభ నేనేవో రెండు దృష్టాంతాలు చెప్పాను మిగతా చేశానంటే ఈ శుభ అశుభ రెండు శకునాలు ఈసారి ఏదో చిన్నప్పుడు పాలించింది ఏదో పాలించా ఇంకా లేదు శుభ లేదు అశుభ లేదు ముహూర్తంలో శుభ అశుభ రెండు చేశానంటే శుభశుభ ఫలైదేమో మోక్ష్యసే కర్వవంధు నేను రెండు కూడా విడిచి పక్కన పెట్టేశాను మొన్న ఒకదాంత గృహప్రవేశానికి ముహూర్తం పెట్టమన్నారు అంటే నేను మరి ముహూర్తం పెడతాను మీరు తీరా ముహూర్తం పెట్టాక మీరేమో మళ్ళీ ఇంకో చోట వెరిఫై చేస్తానంటే నేను పెడతాను నేను మేము ఇంకో చోట వెరిఫై చేయం మీరు పాటిస్తానంటేనే మీరు ఆలోచించుకొని మీరు చెప్పాలంటే మేము పాటిస్తాం సరే అయితే ఆదివారం ఉదయం పది గంటలకి ముహూర్తం ఎందుకంటే ఆదివారం సెలవు వాళ్ళకి పిలిచే బంధువులందరికీ కూడా సెలవు పురోహితుడిని అడిగాను నేను ఎంతసేపు పడుతుందా గృహప్రవేశ కార్యక్రమానికి రెండు గంటలు పడుతుంది పదింటికి పెట్టుకోండి పన్నెండు నిమిషాలు అయ్యేటికి ఓడ్డం అలా వ్యవస్థ చేసుకోవాలి ఎవరు వాళ్ళు అలాగే చేశారు కూడా ఇదో ఇదో ముహూర్తం ఇది మాత్రం ముహూర్తం కదా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమన్నారు మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అండర్టేక్ చేస్తున్నాం మీరు ముహూర్తం పెట్టమన్నారు ఆయన అమావాస్య నాడు దుర్ముహూర్తం వద్యం కలిసిన టైం చూసి చెప్పాడు ముహూర్తం వీళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకుని మళ్ళీ పరిగెత్తుకు వచ్చారు మీరు సరిగ్గా చూసి చెప్పారు పొరపడ్డారేమో ఏమిటి ఏమిటి పొరపడ్డాను అమావాస్య దుర్ముహూర్తం ఉన్న టైం చెప్పేవాళ్ళు అంటే నేను కావాలనే చెప్పాను అప్పుడు కనుక ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే వస్తాయంటే విఘ్నాలు రావాలి విఘ్నాలు వచ్చి మీరు ఆ విఘ్నాలని అధిగమిస్తేనే మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది ఆ ముహూర్తంలో చేయండి వెళ్ళండి అని చెప్పాడు ఇది బానే ఉంది ఈ ముహూర్తం కూడా బానే కాబట్టి శుభ అశుభ రెండింటికి అతీతంగా వెళ్ళడము అభ్యాసం చేయాలి అది కాషస్గా చేయాలి హఠాత్తుగా ఇప్పుడు మీరందరూ శుభకర్మలను విడిచిపెట్టి ఆ మొదలు పెట్టమని నేను చెప్పట్లేదు దాన్ని మిస్ఇంటర్పరేట్ చేయడం దయచేసి శుభ అశుభ రెండు బంధిస్తాయి కాబట్టి మీరు రెండింటినీ కూడా ఈశ్వరుకు సమర్పించుట అనే అభ్యాసం చేయండి శుభ ఎందుకంటే ఏవం శుభాశుభ ఫలై మోక్ష్యసే అంటున్నాడ ఏవం ఈ విధంగా మీరు ఆలోచించుకోండి మీరు శుభకర్మను చేసి మీ మీరు ప్రేమించే వ్యక్తికి శుభాన్ని సమర్పిస్తారా అశుభాన్ని సమర్పిస్తారా ఇప్పుడు ఒక అమ్మగారు ఉన్నారు నేను ఏది వండినా నా భర్తకి నేను సమర్పించనిదే నేను తినను అని ఆమె నియమం పెట్టుకున్నాడు ఆమెకు వంట సరిగ్గా చేత కాదు కూడా చేత కాకున్నా ఆమె చక్కగా తయారు చేసి భర్తకు పెట్టి ఆ తరువాతనే తినేది ఎప్పుడైతే భర్తకు పెట్టి భర్త పాపం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయిన తర్వాత తను తినీదో అయ్యో మనం భర్తకి ఇటువంటి రుచి లేని పదార్థాలను పెడుతున్నామే పొరపాటు చేస్తున్నాము అని చాలా తొందర తొందరగా ఆ నేర్పుని సంపాదించుకుని కొద్ది రోజుల్లోనే ఆమె భర్తకి రుచ్యమైన ఆహారాన్ని సమర్పించటం అలవాటైపోయింది ఎందుకని ప్రేమ ప్రేమలో ఆ శక్తి ఉన్నది అదేవిధంగా మీరు నిశ్చయం చేసుకోండి శుభమైన అశుభమైనా నేను ఈశ్వరునికి సమర్పించి వేస్తాను నేను అన్నం వండి ఇంకోడికి పెట్టినప్పుడు ఈశ్వరార్పణమే అన్నం వండి నేను తిన్నప్పుడు ఈశ్వరార్పణమే అంటే నేను తినడం అశుభమేం కాదు అసలు ఊరికే చెప్తున్నా సిగరెట్లు తాగి అలవాటు ఉంటే నేను సిగరెట్లు తాగి ఈశ్వరార్పణం చేస్తాను ఏ పని చేసినా శుభమయం దీని చాలా మీమాంస ఉంది నేను అవన్నీ చూసే మీకు చెప్తున్నాను మహాత్ములు దీని మీద చాలా చర్చించారు ఈ రెండు శ్లోకాల దగ్గర ఎందుకంటే ధర్మశాస్త్రంతో ముడివడి ఉన్న సందర్భం ఇది కొంచెం హ్యాండిల్ చేయాల్సిన సందర్భం మీరు శుభ అశుభ మీ జీవితంలో శుభం ఎంతైతే ఉందో అంత శుభాన్ని ఈశ్వరుడికి సమర్పించేది మీ జీవితంలో ఎంతటి అశుభం ఉన్నదో దాన్ని కూడా గుర్తుపెట్టి ఈశ్వరుడికి సమర్పించండి కొద్ది రోజులు అయ్యేప్పటికీ మీరు శుభాశుభములకు అతీతంగా వెళ్ళిపోతారు మీ చేతులతోటి జరిగే ఏ పనైనా మీ మా వాక్కు ద్వారా వచ్చే ఏ వచనమైనా మీ మనస్సు నుంచి పుట్టే ఏ సంకల్పమైనా ఈశ్వరునికి సమర్పించుటకు యోగ్యమైనదిగానే ఉంటుంది అది వచ్చేస్తుంది ఇట్ విల్ కమ్ కాబట్టి క్రమంగా దాంట్లోకి గ్రో అవ్వాలి మనం ధర్మాన్ని అర్థం చేసుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఆ ధర్మాన్ని అర్థకామాలకి అంగంగా చేయకుండగా ఆ ధర్మాన్ని మోక్షానికి అంగంగా చేసి ధర్మాన్ని అనుష్ఠించడం ప్రారంభిస్తే ఆ ధర్మమే కర్మయోగంగా తీర్చిదిద్దబడి శుభ అశుభన్నింటికి మీరు అతీతంగా వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రతి మానవుని జీవితంలో శుభంతో పాటు అశుభం కూడా ఉంటుంది అశుభం లేని జీవితం ఏమీ ఉండదు తప్పనిసరిగా శుభంతో పాటు అశుభం కూడా ఉంటుంది కాబట్టి శుభ కర్మనే చేయాల్సి ఉంటుంది ఈశ్వరార్పణ బుద్ధితోటే చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా ప్రారంభం బాగులేక శుభకర్మ మన ద్వారా నిర్వర్తించబడిన సందర్భంలో కూడా దానిని కూడా ఈశ్వరార్పణ బుద్ధిని చేసినట్లయితే కర్మబంధం నుంచి మానవుడు బయటపడగలుగుతాడు చూద్దాము భాష్యకారులు ఏమంటారు శుభేతి శుభాశుభ ఫలై శుభాశుభే ఇష్టానిష్టే ఫల యాం తాని కర్మాణి శుభాశుభఫలాశుభలై శుభాశుభఫలై అనే పదము కర్మబంధనై అనే పదానికి విశేషం ఈ పదానికి అర్థం ఏమిటంటే శుభమైన ఫలము అశుభమైన ఫలము కలిగినటువంటి అని అర్థం ఈ ఫల అనే పదాన్ని అశుభాశుభ రెండింటికి కలుపుకోవాలి ద్వంద్వాన్ే శూయమానం పదం ప్రత్యేకం సంబద్ధతే అని ఒక నియమం అవుతుంది శుభ ఫలము కల కల కలిగినవి అశుభ ఫలము కలిగినవి శుభ ఫలము అంటే ఏమిటి ఇష్టమైన ఫలం అంటే సుఖము సుఖరూపమైన ఫలం అశుభ ఫలము అంటే అనిష్టమైన ఫలం ఎందుకంటే అనిష్టమిష్టం నిశ్చించ త్రివిధం కర్మల ఫలం అని సో అనిష్టమైన ఫలము ఇష్టమైన ఫలము అటువంటి రెండు రకముల ఫలములు కలవి ఏమిటవి కర్మలు కర్మబంధనై కర్మాణ్యేవా బంధనాని కర్మబంధనా కర్మబంధనై అటువంటి కర్మ కర్మలు శుభ అశుభ ఫలములు గల కర్మలు కర్మలచే అంటే సరిపడుతుంది కానీ ఆ కర్మలే బంధములు కూడా అవే కట్టుత్రాళ్ళు కట్టి పడవేసే త్రాళ్ళవంటివి ఆ కర్మలే కాబట్టి శుభ అశుభ ఫలములు కలిగిన కర్మలనే బంధనములు అంటే ఏమండవు కర్మలనే బంధనములు అంటున్నారు అశుభ ఫలములే బంధిస్తాయేమో కదా అంటే అద్దే కాదు శుభ ఫలములు కూడా బంధిస్తాయని అనుకున్నాము కాబట్టి శుభ ఫలములు బంధిస్తాయి అశుభ ఫలములు బంధిస్తాయి నేను కర్తను ఈ భోగం కోసం ఈ కర్మను చేస్తున్నాను అని మీరు కర్మని ముట్టుకుంటే అది బంధించేస్తుంది ఆ చేసి కర్మ అగ్నిష్టోమైనా సరే అది బంధించేస్తుంది అది మీరు కర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఆ అడిగితే ఆ మాట చెప్పరు మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ ఏజెంట్ని ఈ ఇన్సూరెన్స్లో ఉండే లొసుగులు ఏమిటో నాకు చెప్పుకుంటే చెప్తాడా ఎప్పుడు ఒకసారి అమెరికాలో ఒకసారి నా దగ్గరకు వచ్చాడు వచ్చి చూడండి మీరు ఏ ఫోన్ వాడుతున్నారు అని అడిగాడు నేను నాకు ఏమన్నాయా ఫోన్ నాకు తెలీదు ఆ ఆశ్రమ వాళ్ళు ఫోన్ తీసుకూస్తే ఏదో ఏటీఎన్టీ అని వీడు చూడు నీ ఏటీఎన్టీ వల్ల అంతా మనం వానేజ్ ఫోన్ పెడతాం నీకు ఇప్పుడు నువ్వు ఎంత బిల్లు కొడుతున్నావు అరవై డాలర్లు కడుతుంటావు నేను వానేజ్ ఫోన్ పెట్టేస్తే పది డాలర్లు కంటే సరిపడుతుంది నువ్వు ఎప్పుడైనా ఎంత చేతనా ఫ్రీగా మాట్లాడచ్చు అని ఇలా ఎవరు చెప్పడం మొదలుపెట్టాడు కదగ నేను ఐదు నిమిషాలు అయిన తర్వాత సరే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ప్లీజ్ ఆన్సర్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ది క్యాచ్ యూనిట్ మీడియా అది ఆ ప్రశ్నకి అది అదే ప్రశ్న అనమాట అంటే దీంట్లో నువ్వు ఇంతల్లా ఆఫర్ చేసుకుంటూ పోతున్నావే దాంట్లో ఏవో ఫైన్ ప్రింట్ ఏదో ఉంటుంది నేను కనుక్కోలేకపోతున్నాను అదేమిటో చెప్పు అని అడిగాను అంటే నిన్ను పట్టుకుండా నా వల్ల కాదని వెళ్ళిపోయాడంటే కాబట్టి మీరు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఎవరో ఇది శుభకర్మ కదా ఇది ఇది బంధహేతం అవుతుందా అని వాళ్ళని అడగకూడదా ప్రశ్న వాళ్ళు నువ్వు ఈ ధర్మం చేసేస్తే ఈ శుభ పుణ్యం వచ్చేస్తుంది నువ్వు స్వర్గాన్ని గడిపోతావు భోగాన్ని పొందేస్తావనే చెప్తాడు తప్ప భోగం అయిపోతుందని చెప్పడం ఇప్పుడు మీకు భోగం వచ్చేస్తుంది కానీ వచ్చింది ఎంతసేపు ఉంటుంది అది చెప్పడం ఆ భోగం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది అది చెప్పడం ఈ డిష్ మీకు భోగం కడుపు నిండిపోతుంది మహారుచిగా ఉంటుంది అంటాడు తప్ప హోటల్ వాడు అది తినడం అయిపో ఆ ఉంటుంది అది చెప్పడం ఆ రుచి అయిపోయి తండం అయిపోయిన తర్వాత కడుపులో బోట్లు వస్తాయా అది చెప్పడం కాబట్టి రెండూ కర్మబంధములే స్వర్గం అంటే ఏంటో తెలుసుందండి ఎల్లంకున్న రామురాయకవి గారు ఆ వ్యాఖ్యానం రాల్సింది చూస్తే నా నేను కుర్చీలు పెద్ద అలా దాని యూష్ లో అలాంటి ఎక్స్ప్రెషన్ లో అవుతుంది ఈ వాళ్ళ ఆప్తి చేయడం అది అంటే కళ్ళు తిరిగినంత బలం అవుతుంది వీడుకు స్వర్గానికి వెళ్తాడు ఇది మీరు వ్యాఖ్యానం తీసి చూసుకుంటే మీకే కనపడుతుంది క్షీణే పుణ్యే మత్స్యలోకం విశాంతి అక్కడ ఆ శ్లోకం దగ్గర పురుషుడు వచ్చే వివరి పెట్టడే వీడిక స్వర్గంలో నిలబడి ఉంటారు స్వర్గంలో ఎవడికి విరుచు ఉండదు అందరూ త్రిదశ లేక అందరూ ముప్పై ఏళ్ళ వయస్సు వాళ్ళే తొంభై ఏళ్ళ వయస్సు వచ్చి ప్రసక్తే లేదు కాబట్టి ఇంద్రుడు ఏం చేస్తాడంటే కొంతమంది కేంకర్లు ఉంటారు యముడికే కాదు ఇంద్రుడికి కూడా ఉంటారు వాళ్ళు ఎముడి దగ్గర కినికర్ల దగ్గర రోకళ్ళు ఇలాంటి ఆయుధాలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు వచ్చేసి ఆ రోకళ్ళతో వీడిని వచ్చేస్తారు వచ్చేస్తే అప్పటికి వీడి జీవితం అర్థమైపోతుంది అప్పుడు ఇక్కడికి వస్తాయి స్వర్తి లోకం వీడి జరిగి స్వర్గసుఖం అలా అలా ఉంది స్వర్గసుఖం అయిపోయిన పెట్టలే ఇది ఎలాగంటే విజయవాడకి ఏసీ కండిషన్లో ఏసీ కార్లో ఎయిర్ కండిషన్డ్ కార్లో మేలో ప్రయాణం చేయడం వంటిది ఎయిర్ కండిషన్లు కాదు విజయవాడ స్టేషన్ రాగానే తలుపు తీగానే దిగిన వెంటనే వెళ్ళి సరిగ్గా అగ్నిగుండంలో దిగినట్టుగానే ఉంటాం అలా ఉంది కాబట్టి శుభాశుభ ఫలములు రెండింటి నుండి మోక్షము నీకు కలుగుతుంది ఎలా కలుగుతుంది వాక్యం పూర్తి చేస్తుంటాం ఏమం మదర్పణం కుర్వన్ మోక్ష్యసే సో ఈ విధంగా శుభం అశుభం రెండు ఈశ్వరుడికి నేను సమర్పించి వేస్తున్నాను అని మీరు మీరు ఎవళ్ళని తిట్టవద్దు ఒకవేళ మీ నూటంపట ఎగరవాళ్ళని తిట్టడం తటస్థపడితే వెంటనే చెంపలు వేసుకుని ఈ టిట్లన్నీ నేను దేవుడికి సమర్పించి వేస్తున్నాను మీరు అలా చేసి చూడండి భక్తి భక్తిభావంతో చేసి చూడండి మీ నూటంపటి తిట్లు ఉదయించం కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు శుభ అశుభములు రెండింటికీ అతీతంగా పోవడం లక్ష్యం గోల్ ఉపాయం ఏంటి దానికి శుభ అశుభములను రెండింటినీ పరమేశ్వరులకు సమర్పించుట ఉపాయం ఇది మీరు పెద్దలు జాగ్రత్తగా ఆలోచించదగిన టాపిక్ తేలిక కాదు జాగ్రత్త కాశస్సుగా గమనించదగిన టాపిక్ ధర్మశాస్త్రానికి విరోధం లేకుండా చక్కగా సమన్వయం చేసుకుంటూ మీరు గమనించారుణమి పూర్ణ పూర్ణముదశమాదాయ పూర్ణమే